పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పర్లోకమందున మా తండ్రి కృప సత్య సంపూర్ణుడవు సర్వకాలములలో సర్వ స్థలములలో ఉండేవాడవు జీవము గలన దేవుడవు జీవాధిపతి అని ఏసయా పరిశుద్ధుడవు నయన మీ పాద సన్నిధిలో చేరి ప్రభు ఇక సాయంత్రకాల సమయం ప్రభు మీ మాటలు వినటానికి మేము సిద్ధపడుతుండగా ప్రభ ప్రతి ఒక్క నడిపించండి ప్రతి ఒక్క సిద్ధపరచండి మా హృదయాలను వెలిగించండి మీ మాటల చేత ప్రభ మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం కృపా అమ్మయుడు ప్రభ ప్రభా మరి సజీవ లెక్కలో పెట్టి ఇది ఏమంటే కూడా నీకు కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా విమోచకుడ పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం లెక్కింపలేని ప్రభు మేళ్లతో మమ్మల్ని నింపిన దేవుడవు ఈ జీవిత కాలం అంతా కూడా ప్రభ మేము మీకు సమర్పించుకొని మీ సన్నిధిలో ప్రభ మీ పాద సన్నిధిలో చేరి ప్రభన తండ్రి గడుపుటకు మా విశ్వాసంను బలపరచండి మమ్మల్ని స్థిరపరచండి ఏసన తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకం రెండంతలుగా దయచేయండి నా తండ్రి గొప్ప కార్యంలో సూర్య కార్యంలో నా తండ్రి ప్రభ మా ద్వారా మీరు జరిగించమని నా తండ్రి మా ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడ మాకు సమీపంగా ఉన్న దేవుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా మధ్యన నివసించే తండ్రి నీకే వందనాలు స్తోత్రంలో నాయన ఇక సాయంత్రకాల సమయం అందు తండ్రి మరి నాటన పడుతున్నటువంటి విత్తనములను బట్టి వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి ప్రభ మాట్లాడుతున్న బిడ్డను మీరు అభిషేకించండి మీ శిలవచాటను మరుగుపరచండి మీ మాటలు మాకు తెలియచేయండి మా హృదయాలు అంతే చేయండి నా ప్రభ ప్రతి విధమైన ఆటంకంలను కొట్టివేస్తున్నాను ఏ సు నామాల్లో ప్రభాన తండ్రి నెట్వర్క్ ని ప్రభా మరి అదేవిధంగా పవర్ కనెక్షన్స్ అన్నింటినీ మీ స్వాధీనంలో ప్రభ నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సాయంత్రకాలం దీవెనలతో మమ్మల్ని నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకే చెల్లిస్తూ ఏసయ శక్తి కలిగిన నమ్మంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ దీపక్ సిస్టర్ రేసలాడ్ సిస్టర్ ప్రభూ మేరీ దర్శ ము తుీ హై మాల ప్రభు ఆ ప్రభు మేరీ చూరీ తేరీ హై సరే సగే ఆచా ప్రభు మేరీ దర్శన ముజే తు హే మారి ప్రభు ఓ ఆ ప్రభు మేరీ సూర తారీ సరగం గా తేరీ సరగ గా గమపగ గరి సాగా సాగా సమద మాగా గే ని గమపారి సాగా సాగా padani samad manta gapa reeta tand suraj taare din teri hai sargam gaate teri hai sargam gaate సహారానా జీవన సంగీత సజా సహారానా జీవన సంగీత సజా హ జీవన సంగీత సజా గమ ప మరి సాగా సాగ పదని సమద మాదా గఫ రేని సమప మగరి సాగ సాగా పదని సమద మాదా గపా రైలు సో సహారా రే బ జీవన్ సంగీత సచా జీవన్ హజా ప్రభు మేరీ దర్శన తు హై మాలిక ప్రభు ఓ ఆ ప్రభు మేరీ లే ఫైజ్ వాక్యంకి వెళ్దాము యోహన్ సువార్త జాన్ ఎయిత్ చాప్టర్ ట్వెల్త్ వస్తుహన్ స్వార్త ఎనిమిది అందులో ట్వెల్త్ వచ్చినాము ప్రారంభం చేసుకోవడం స్టార్ట్ చేద్దాము ధోని వాక్యము పరిశుద్ధ త్రిమల దేవ కృపల తండ్రి దేవా ప్రభా నీకు లెక్కలేని వందాల ప్రభా పిలుస్తూ రజ పరిషుద్ర విశక్తి మంతట తర్వాతి కాలి నీకే వందనాలు ఇప్పుడు మా జీవంగుల దేవానికి వందనాలు దేవాయచు ప్రభా మేము చేసిన ప్రతి ఒక్క పాపని చాపని ఏచకు శ్రాప్తం చిత్త అడిగి మా తలంపుల మరి మా మనసు ద్వారానే మరి ప్రతి దాంట్లో కూడా చేసిన ప్రతి పాపం క్షమించండి ప్రభువ దేవాభ నీ చిత్తాన్ని మేము అనుసరించి నడుచుకునేలాగా మాకు సాయపడమని ప్రార్థిస్తుందండి దేవాయత్సప్రభ ఎవ్రిడే ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చే దాని దేవ సమయాన్ని సద్వినియోగం మేము చేసుకొని ముందుకు వెళ్ళేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయస్రభ నీ కృపలో ప్రతి వారిని ప్రభా వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రభా నీ సన్నదికి రప్పించుకుని ప్రార్థించడం తండీ తండ్రి దేవాయస్రభ మరియు మీరు మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి దేవాయస్రభ మరి మా ప్రవర్తన అంత ప్రభా నీ యొక్క మేము మేర్చుకుంటాం ప్రభ మాలోకి రమ్మని మేము ప్రార్థిస్తుందండి యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి వాకు చేత మీరు మాతో మా నడవ మాట్లాడండి ప్రభా మేము కూడా ప్రభా ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం మేము నడుచుకోవాలా కళ్ళని అన్నింటి నుంచి కష్టపరచండి ప్రభు దేవా నీ వాక్యంలో అంచలించగా మేము కానీ వెనుక పడిపోవడానికి వీలేదు ప్రభా మేము ముందుకు వెళ్ళాలా ప్రభా నీ యొక్క వెలుగులో మేము నడవాలా అనేకను వెలిగించేలాగా మేము ఉండాలా దేవ మేము వెలిగింపబడాలి అన్నికలను మేము వెలిగించాల ప్రభావం ఆ విధంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థనం తండీ దేవ సొంత తనపులను కద్దించి కొట్టివేండి మరి నీ యొక్క తలుపులకు చోటించి నడుచుకుంటున్న ప్రభావం మరి నా నోటిని తాకే ముట్టి వస్తకు నీ యొక్క జీవం వాక్కు నా నోట్లో పెట్టుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నీ యొక్క పరిశుద్ధి నడిపింపులు దయచేయమని ఈ శుక్రు నామంలో ప్రార్థిస్తున్నాం తండి యోహన్ చోత ఎనిమిది ట్వెల్త్ వచ్చినాము మరల యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు గలిగి యుండునని వారితో చెప్పను Once again Jesus spoke to the people and said I am the light of the world whoever follow me will never walk in the darkness but will have the లైటర్ లైటర్ వన్స్ అగైన్ దేవుడు మరలా చెప్పబడుతున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే లోకంలో ఐనే వచ్చింది ఎందుకు కోసం కదా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఇక్కడ ఏమని చెబుతుంది అంటే నేనే లోకానికి వెలుగు అని అన్నాడు దేవుడు ఐనే జీవం గల దేవుడు యేసు ప్రభువే లోకానికి వెలుగు మరి ఐనే ఈ లోకం మీదకి వచ్చనడు అంత మంచి హెవెన్ ని వదిలేసుకొని ఈ లోకానికి వచ్చిండు మరి ఈ లోకంలో ఆయన వెలిగించడానికే వచ్చిండు ఈ లోకంలో ప్రతి వారిని ఆయన వెలిగించాల్సింది యేచు ప్రభు అందుకే ఆయన ఏం చేసిందంటే పరలోక రాజ్యంని అక్కడ వదిలేసుకొని ఈ లోకం పాపము అంతా మీద మూసుకున్నాడంత యేచు ప్రభు అందుకే ఆయన ఏం చెప్పినంటే పాపం ఎట్లా ఆయన మీద పడ్డదంటే ఆల్మోస్ట్ మనకు తెలుసు ఆదం అవ్వ ద్వారా జరిగిందని తరతరాల నుంచి ఎప్పటినుంచో వస్తుంది ఆదమ్మవా కదవా ఆజ్ఞాతిక్రమమే పాపమని సెలిస్తుంది కాబట్టి ఆజ్ఞాతిక్రమము పాపము ఆ పాపాన్ని పోవడానికే ఈ దేవుడు ఈ లోకం మీదకే అందుకే ఆయన ఏమంటాడు మరలా ఏసు నేను లోకముకు వెలుగును నన్ను వెంబడించిన వాడు చీకటి చీకటిలో నడవక అంటే ఆయన వెంబడించిన వారంటే ఎవరు చీకటిలో నడవరు అని చెప్తున్నాడు దేవుడు ఇంకా జీవము వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఇంకా ఎవ్రీ టైం ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకా వాళ్ళ ఆత్మీయమైన పరిస్థితిలో చూసుకుంటే ఇంకా వాళ్ళు వెలుగు కలిగే ఉంటారు ఇంకా చీకటి దారిలోకి వాళ్ళు పోవడానికి వీళ్ళేదో క్లియర్ గా చెప్పింది మెయిన్ థింగ్ ఏంటంటే వెలుగు ఉంది చీకటి ఉంది కదా ఆది కణంలో మనం చూస్తాం కదా ఆది కణంలో మనం ఏమని చూస్తాము ఆది అంటూ దేవుడు భూమి ఆకాశం సృజించను భూమి నిరాకారంగానే శూన్యంగా ఉండెను తర్వాత చీకటి ఆగత జలముల పైన కమ్ముచుండెను దేవుని ఆత్మ జలముల పైన దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయను మళ్ళా వెలుగు మంచిదని దేవుడు చూచను మళ్ళా దేవుడు ఏమని దేవుడే వెలుగుని చీకటిని వేరుపరచును దేవుడు వెలుగుని పగలని చీకటిని రాత్రి అని పేరు ఇక్కడ వెలుగు చీకటి రెండు ఉన్నాయి అంటే వెలుగు కోసము చెప్పింది ఏసుప్రభే ఎందుకంటే ఆయననే వెలుగు ఏసుప్రభే వెలుగు మరి ఆ వెలుగుని ఎక్కడైనా దాచిపెట్టుకుంటారా ఈ లోకంలో లైట్ ఉంది లైట్ ని ఎవరైనా దాచి పెడతారా అందరికీ కనిపించేలాగా మనం పెట్టుకుంటాము కానీ ఆ వెలుగుని దాచిపెట్టకుండానే ఆ వెలుగుని బయటికి తీసుకురావడము అందుకే కదా ఏసుప్రభు ఆ చీకటిని తొలగించడానికే ఆయన వెలుగు కాబట్టి ఆయన్ని పరిశుద్ధత దేవుడు కాబట్టి ఆ హెవెన్ ని వదిలేసుకుని ఈ లోకం మీదకి వచ్చిండమాట కదా ఎవరైనా ఆ బ్రైట్నెస్ ని షైనింగ్ ని ఎవరైనా దాచిపడతారా ఎవరు దాచిపడ్డారు చీకటి ఉంది అక్కడ వెలుగు రావాలనేసి ఆయన ఈ లోకం మీద వచ్చిండి ఏసుప్రభు అట్లనే ఆయన వెలుగు మన మధ్యన పెట్టిండు యేసుప్రభు అందుకే ఆయన అంటుండ్రు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించిన వాడు చీకటిను నడవక ఇక మీదట మనము ఏ ప్రభుని నమ్మినము ఆయననే జీవం కలిగిన దేవుడు అవన్నీ మనం విన్నాము మన ప్రతి పాపము శాపము మన రోగములు ఇంకా మన వ్యసనాలు ఇంకా ఏవి ఉన్నాయో ప్రతి ఆయన సిల్వ పొందినాడు పొంది ఆయన ఏం చేసిండో దేవుని యొక్క పరిశుద్ధత్వం మనకి అంటే చూడండి ఇక్కడ దేవుడు వెలుగుని చీకటిని రెండు డివైడ్ చేసిండో డివైడ్ చేసినాక వెలుగు మంచిదని ఒక గుడ్ థింగ్ లాగా దేవుడు పెట్టినాడు చీకటి ఒక పాపానికి సాగు చూసాం కాబట్టి అది పక్క జరిపేసింది దేవుడు అంటే సృష్టిలో ఆ విధంగా ఉంది డే అండ్ నైట్స్ నే కానీ ఇక్కడ ఈ వాక్యంలో చూసుకుంటేనేమో ఆయన ఏమంటుండ ఆయన వెంబడిస్తే తేజ్ ప్రభుని వెంబడించిన వారంట ఇంకా చీకటిలో నడవకుండా ఇంకా జీవము జీవపు వెలుగు కలిగి ఉండు అని వారితో చెప్పాను ఇంకా ఎప్పటికీ వాళ్ళు జీవంలోనే ఉంటారు ఆ వెలుగులోనే ఉంటారని ఈ వాక్యం చదివిస్తుంది ఎందుకంటే మనకు ఇక్కడ ఉంటది జాన్ యోహన్స్ వార్త ఫస్ట్ వచనం లో ఫోర్త్ వచనం చూడండి యోహన్స్ వార్త మొదటి అధ్యాయం నాలుగు వచనము ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ దట్ లైఫ్ వాజ్ దట్ లైట్ ఆఫ్ మ్యాన్ మన నాలుగో వచ్చినం చూసుకుంటే ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను చూడండి ఆయన వెలుగు స్వరూపి ఆ దేనుడు ఆ వాక్యము దేవుడ యుద్ధ ఉంది తెలుసు ఆ మళ్ళీ వాక్యమే దేవుడై ఉన్నాడని తెలుసు ఎవ్రీథింగ్ వి హ్యాప్ నో మనకన్నీ తెలుసు కాకపోతే ఈ వాక్యంలా దేవుడు వెలుగు కోసము ఎంత క్లియర్ గా ఆయననే వెలుగు ఆయన వెంబడించిన వారు ఎవరు చీకట్లో ఉండరు ఒకవేళ మీలో చీకటి ఉంటే తొలగించుకోండి నేను మీలోంచి నివసిస్తా అని దేవుంటా క్లియర్ గా చెప్తున్నాను కదా అందుకే అంటున్నాడు ఆయనలోనే జీవం ఉంది ఎప్పుడైతే మనం ఆయన సొంత రక్షకు అంగీకరించుకుంటామో తీర్మానం చేసుకునే జీవితాలు మనం ముందుకు వెళ్తామో అప్పుడు మనలో అనేది బ్రైట్నెస్ అనేది ఉంటది మనలో అనేది వెలుగుంటది మనలో వెలుగుంటది కాబట్టి అనేకులకు దేవుని యొక్క శుభత ప్రకటన చేయడానికి మనం వెళ్తాం కదా అందుకే అంటున్నాడు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం అంట మనుషులకు వెలుగై ఉన్నది కదా ఇప్పుడు ఆయనే నాసిక రంధ్రంలో జీవ ఉదగా జీవాత్మ ఆయను మరి ఆ జీవాత్మ మనకు వచ్చింది అంటే ఉత్తగం రాలేదు కదా ఆయన ఇమ్మ జీవం ఉండెను కాబట్టి ఆయన ఎప్పుడైతే మనం కూపరి పోసినడో ఆ తర్వాత జీవం అనేది మనకు అలిగింది అప్పుడు మనం గ్రహిస్తున్నాం ఏది మంచిది ఏది చెడ్డ చెడ్డదని చీకటియా వెలుగువా ఇవి రెండు మన మధ్యలోనే పెట్టింది దేవుడు ఈ రెండు మనం చూజ్ చేసుకోవాలి వెలుగు ఆల్మోస్ట్ అందరు వెలుగునే చూజ్ చేసుకుంటారు ఎందుకంటే గుడ్డితనంలో ఎవరు ఉండరు కదా ఆ ఒకవేళ కరెంటు పోతే మనం ఏం చేస్తాము లైట్ వెలిగించుకుంటాము లేదా క్యాండిల్ ద్వారానే దీని ద్వారానే మనమైతే బ్రైట్నెస్ కోసం చూస్తాము అట్లనే దేవుడు ఆయన జీవం కాబట్టి మనం ఆయనను ఒక్కసారి మన రుద్రంలోకి వచ్చిందంటే ఇంకా బయటకి పోకుండా జాగ్రత్త గట్టిగా పట్టుకేసుకోవాలి ప్రభుని అందుకే ఆయన అంటుండో ఆయన జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను తర్వాత ఆ వెలుగు చీకటి ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రయింపకుండాను వెలుగు రన్ అవుతుంది వెలుగు ఉంది మనం గ్రూప్ లో కూడా ఎక్కడ చూసినా వెలుగు ఉంది చాలా మంది రుద్రాల దేవుని యొక్క వెలుగు ఉంది కానీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఆత్మీయమైన మాటలు వినకుండా మనుషులకి ఆ శరీరానికి చోటు ఇచ్చి వెళ్ళిపోతున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా చీకటిలోనే ఉన్నారని వాక్యం చెప్తుంది ఈ గోపజనం కోసం దేవుడు చెప్తున్నాడు ఆ పరిశ్రయుల సదుకాల విషయంలో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ పరిశ్రయుల సదుకాలు ఏం చూస్తున్నారంటే వాళ్ళు ధర్మశాస్త్రం అంతా చదివినారు వాళ్ళకి అన్ని తెలుసు తెలిసి కూడా వాళ్ళు ఇంకా చీకటిలో నడుస్తున్నారు అనమాట అందుకే ఆయన అంటుండో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను వెలుగుంది చీకటి ఉంది రెండు నేను కదా ఆయన హస్తంలో కట్టిన వరం ఎవరము దా యేసు ప్రభు యొక్క సొంత చేతులతో ఫస్ట్ క్రియేట్ చేసింది యేసు ప్రభు మనలోనే కదా సిక్స్త్ డేలో ఆ సిక్స్త్ డే రోజు ఆయన హస్తములతో మనం క్రియేట్ చేసినాక మనలో ఆయన జీవం మోదినాక ఆయన జీవంలో మనం రన్ అవుతుంటే సరైన మార్గంలోకి పోవాల కానీ అక్కడ ఏమైపోయింది ఆదా అవ్వ ఆజ్ఞాతక్రమం చేసరు సో ఆజ్ఞాతిక్రమం పాపం అని మనకందరికి తెలుసు అదే రీతిగా ఇప్పుడు కూడా అట్లనే ఉంది ఇప్పుడు ఈ డేజిటర్స్ అట్లనే ఉంది ఆజ్ఞాతిక్రమం పాపము ఎవ్రీడే చేస్తున్నారు ప్రతి వాళ్ళు అంటే వెలుగులో రన్ అవుతున్నారు వెలుగులో ఉంటున్నారు వెలుగులో జీవిస్తున్నారు వెలుగులు చేస్తున్నారు కానీ వాళ్ళ క్రియలు వాళ్ళవి ఆలోచనలు వలయ ఈ సంస్థము ఏవైతే ఉన్నాయో అంత చీకటి పనుల్లోనే ఉన్నారు చీకటి ఎక్కడ చూసినా అన్యాయము ఎక్కడ చూసిన మోసము ఎక్కడ చూసిన సెల్ఫిష్నెస్ రైచస్నెస్ లేదు ఎక్కడ చూసినా పాపము ఎక్కడ చూసిన చాలా క్రిటికల్ డేసెస్ ఉన్నాయి కదా రోగాలు నొప్పులు బాధ వేదన దుఃఖాలతోటి పీడింపబడుతున్నారు రకరకాల రోగాల చేత రకరకాల దురాత్మల చేత ఎంతో మంది పీడింపబడుతున్నారు అంటే వీళ్ళంతా వెలుగుని ధరించుకున్నారు కానీ వాళ్ళు చీకట్లోనే నడుస్తున్నారు ఎట్లంటే అబద్ధమైన బోధన స్వీకరిస్తే వాళ్ళలో అబద్ధమైన ఉంటుంది అందుకే మనం గ్రహించాలా దేవుని యొక్క వెలుగు మనలో ఉన్నప్పుడు మనం గ్రహించాలా దేవుని యొక్క వెలుగు మనలో ఉన్నప్పుడు ఇది చీకటి ఇది ఇది నిజమైందా కాదా అని మనం గ్రహించాలా ఇది చీకటి చేసే పనులని దేవుడు చూస్తూ ఉంటాడు మనం గ్రహించుకోవాల కదా చాలా మంది ఏం చేస్తారు అంటే ఎక్కడ మంచిగా ఎత్తుందంటే అక్కడ పరిగెత్తుతుంటారు కానీ దేవుడు మీరు ఎక్కడైతే మోకరించి ప్రార్థించేస్తాడో అక్కడ నేను ఉంటానని చెప్పింది దేవుడు ఆయన మాథ్యూ ట్వంటీ లో కూడా చెప్పాడు మీరు ఇక్కడక్కడ పరిగెత్తకండి ఒకటే దగ్గర కూర్చొని ప్రార్థించండి అని ఆయన ఎట్లా చెప్తాడు ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ఆయన వెలుగు కలిగిన దేవుడు మరి ఆయనే పరిశుద్ధత్మ మనం పొందుకొని ఆయన సత్యని మనము ఆన్సరించి మనం నడుచుకున్నాక మరి చీకటి పనులు ఎట్లా చేసుకుంటుంటారు ఇంకా ఆయన గ్రహించకుండా ఎట్టుకుంటారు అని ఈ క్వశ్చన్ దేవుడు మనకే వేస్తున్నాడు ఎందుకంటే చీకటి నుంచి మనం బయటికి రావాలా మనం అనుకుంటున్నాం కరెక్ట్ గానే ఉన్నాను కదా ప్రార్థన కరెక్ట్ టైం చేస్తున్నాం కదా వాక్యం కరెక్ట్ గా కదా కానీ మన గుణగణల చేంజెస్ అనేది కనిపిస్తుంటది నా లైఫ్ లో అయితే ఉంది నేను అదే అడుగుతా ఏంది ప్రభా నా జీవితం ఉంది నేను సరిగ్గా కావాలా అన్ని అవార్డు చేసుకోవాలా శరీర క్రియలనే నశింప చేసుకోవాలి ప్రభా నీ వైపు నేను నడుచుకోవాలా అని ఈ విధంగా ఆలోచన చేస్తాం కరెక్ట్ టైంకి రాగానే పడిపోతుంటాం అంటే దేవుడు ప్రతి అనుభవం ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన వెలుగు కలిగిన దేవుడు కాబట్టి ఆ వెలుగుని మనం వెంబడించి నడుచుకోవాలా అందుకే ఆత్మ చెప్పిన మాట మనం వింటూ ఉండాలా ఈ శరీరము ఈ మనసు వినవు ఈ రెండు బాగా ఎట్లాంటి అస్కంతం నాకు అతికిపోతే కాబట్టి అవి రెండు పెరగ చేయి ఆత్మ చెప్పిన మాట వినవు అందుకే దేవుడు ఆత్మ చెప్పిన మాట మీరు వినండి అదే కదా ఆత్మలో కదా ఆయన జీవించేది ఏ సుప్రభు ఆయన కాబట్టి ఆయన చెప్పిన ప్రతి వాక్యము ఆయన ఎందుకంటే మన ఆత్మలో అని కాబట్టి ఆయన చెప్పినప్పుడు స్వరము ఆయన విని నడుచుకోవాలే చాలా మంది అంతే వెలుగులో ఉన్నారు కానీ ఇంకా చీకటి క్రియలే ఉన్నాయి వాళ్ళలో ఆ చీకటి క్రియల్ని నచింపజేసుకోవాలా కదా ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాము సమయం అంతా వ్యర్థం చేస్తూ ఉంటాము ఎక్కడెక్కడో అందుకే ఆయన అంటున్నావు చీకటిని నుంచి మీరు బయటికి రండి అని అంటారు దేవుడు ఎందుకంటే ఆ మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ లో మనకి ఫోర్టీన్త్ వచ్చిన అంటాడు ఆయనే మనుషులు మనము దేవుని వెంబడించిన వారు మెట్టుండాలంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు నుండి పట్టణం మరగై నేరదు మనుషులు దీపముని వెలిగించి కొంచెం క్రింద కానీ ఇంటి అందరికి కనిపించడానికి ఆ యొక్క వెలుగు అందరికీ కనిపించడానికి మనం దీపస్తంభం మీదనే పెడతాం అనమాట సో మనం కూడా అన్నికులకు ఎట్లంటే దేవుణ్ణి మయమపరచాలి అనంటే మనలో ఆయన వెలుగు కనిపించాలి అనేకులకి ఆయన వెలుగునే ధరించుకున్న వారి మనము ఆయన పరిశుద్ధతను మనం జీవించిన ఈ పరిశుద్ధత ఆయన గుణగణ కలిగి నడుచుకున్న కాబట్టి ఆ గుణగణలు మనలో ఉంటేనే మనం వెలిగింపబడతాము అన్నికులకు ఏకవేసే వారిలాగా మనం ఉండాల దీపస్తంభం మీదనే మనము కనిపించాలా కదా ఎంతోమంది బాధ వేదన దుఃఖం చేత మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంటారు ప్రార్థించండి ప్రార్థించండి మన సమస్య ఇది ఉంది అది ఉంది చెప్తుంటారు చాలా మంది తెలియని వాళ్ళైతే వాళ్ళ బాధలు వేదనలు చెప్పుకుంటుంటారు వాళ్ళకి నువ్వు వెలుగుగా కనిపిస్తానే కదా వాళ్ళ నీ వచ్చి వాళ్ళకున్న బాధ వేదన దుఃఖం నీతో షేర్ చేసుకుంటారు ఒకవేళ నీలో చీకట్టుంటే వాళ్ళు వస్తానా రారు కదా ఇది కూడా అంతే అనమాట అందుకే దేవుని యొక్క వెలుగు మనం ధరించుకున్నాం కాబట్టి అనేకులు మనకు చెప్తా ఉంటాయి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థించండి లోకం కోసం ప్రార్థన మన దేశంలోని ప్రతి పొలిటికల్స్ లీడర్స్ అధికారులు వాళ్ళ కోసం వీళ్ళ మనం ప్రార్థించాలా ఎందుకంటే లోకము ఎక్కడ చూసినా గలిబిలి ఉంది అందరూ వెలుగులో ఉన్నారు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇంకా చీకట్లో గ్రహిస్తున్నారని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు ధర్మశాస్త్రము వాళ్ళు వాక్యాలను బోధిస్తున్నారు వార్తలు చదువుతున్నారు అన్ని చేస్తున్నారు కానీ వాళ్ళు ఎట్లయిపోతున్నారు అంటే టైంకి ప్రార్థన ఉంది కదా టైంకి వాక్యం ఉంది కదా అన్నీ చేసుకుంటున్నాం కదా అంటే దేవుని పనికి తక్కువ టైం ఇస్తున్నారు మిగిలిన పనికి ఎక్కువ టైం ఇస్తున్నారు ఇక్కడే తెలిసిపోతుంది వెలుగులో ఉన్న వాళ్ళు జీవిస్తున్నారు అందుకే దేవుడు అక్కడ పరిస్థితులు చదివితే ఆయన మాట్లాడినప్పుడు ఆయన చెప్తుంటాడు అక్కడ సంభాషణ అక్కడ జరుగుతుంటది ఎయిత్ చాప్టర్ ట్వెల్త్ వచ్చిన నుంచి చదువుతుంటే మనకు అర్థమవుతుంటది ఆ ఈ పరిస్థితులు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే నీ కోసం నీవే సా సాక్ష్యం చెప్పుకుంటున్నావా అని అంటున్నాడు దేవుడు అంటున్నావు నా కోసం సాక్ష్యం చెప్పుకుంటున్నా చెప్తున్నా కరెక్టే ఎందుకంటే ఆయన సాక్షి నిలబెట్టుకున్నాడు ఏ సుప్రభు ఆయన సినిమా నువ్వు తిరిగి లేచిన కానీ దానికంటే ముందు ఆయన సాక్ష్యం అన్ని ఇట్లా నిలబెట్టుకున్నాడు ఏ మనం కూడా అన్నింటి సాక్ష్యం నిలబెట్టుకోవాలా మనం కూడా వెలిగింపబడ్ల ఎట్లంటే ఒక దీప స్తంభం లాగా మనం వెలుగుతూనే ఉండాలందరికీ ఈ ఈ ఎట్లంటే యోని పర్వతం మీద ఎక్కినప్పుడు అనేక కనిపించాలి ఆ వెలుగు కదా ఇప్పుడు పౌలు కూడా అంతే కదా అంత మూడు ఆకాశాలు దాటి ఆయన అంత పైకి వెళ్ళినాడు ఆయన అన్ని చూసినాం కాబట్టి అవన్నీ రాసినాడు అట్లా ప్రతిదీ ఒక్కొక్క ప్రవక్తనే కాని అపోసులే కాని ప్రతి వాళ్ళ అనుభవం అన్ని ఈ బైబుల్లో రాసాను అంటే దేవుని యొక్క వెలుగు కోసం వాళ్ళు వివరించినాడు వ్యవహాన్ని ఎట్లా వివరించిన దేవుని యొక్క వెలుగు కోసము అనేక సంఘాల కోసం ఆయన మాట్లాడినాడు మరి ప్రతి సంఘాల కోసం ఆయన చెప్పబడిన ఆయన దేవుని యొక్క వెలుగుని ఎంత ధరించుకున్నాడు యోహాను అందుకే ఆయన అంటున్నాడు మరి ఆయన దేవుని అంత ప్రేమించింది కాబట్టి ఆయన వెలుగు కోసం అంత ప్రకటింపజేసినాడు సో మనం కూడా ఆయన వెలుగుని ప్రకటింపజేయాలి మన దగ్గరనే పెట్టుకోద్దు మనకున్న వెలుగుని అనేకులకి మనం పాస్ చేయాలా ఆయన ఇచ్చిన వెలుగుని అనేకులకి మనం పాస్ చేయాల ఒకదాని వెలుగుతే కాదు కదా అనేకులకి మనము వెలిగించాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా తువాత ప్రకటింప అని సత్య అనేకులకు బోధించాలా అప్పుడు ఆయన వెలుగుని ఒక నింపిన వరం పోతావు అట్లా అట్లా దేవుడు మనతో మనతో మాట్లాడతాడు మన క్రియలు ఎక్కువనే సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తుంటాడు అందుకే ఆయన చెప్తున్నాను చీకటి వెలుగు అందుకే ఆయన అంటున్నావు ఆ ఎట్లా అంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహణం మరి వెలుగులో జీవిస్తున్నారు వెలుగులో నడుస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు కానీ వాళ్ళ క్రియలు అన్ని చూసుకుంటే చీకటి ఉన్నారని ఎవరు మరి మనం ఎట్లా దీపస్తంభం పైన ఉండగలుగుతాము ఆ పిల్లర్ని మనం ఎట్లా రీచ్ అవుతామో ఆ యొక్క వెలుగులో ఎత్తుకుండగలుగుతాం మనము కదా యేసుప్రభు యొక్క గుణగణలు మనం ధరించుకున్నాను ఆయన మంచితనము ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయినాడు యేసుప్రభు ఆయన శిల్వ పొందే మూమెంట్ లో ఆయన సేవ జీవితంలో ఆయన చేసిన ప్రతిసారి ఆయన ఉన్న ప్రతి మంచి గుణగణాలు ఏవైతే ఉన్నాయో యేచు ప్రభు దగ్గర మంచితనము అవన్నీ ఈ లోకంలో వదిలేసిపోయినాడు ఆ యొక్క మంచితనమే ఆ గుడ్ విల్ వీళ్ళు ఆ పట్టుకున్నారు వాళ్ళు కూడా తెలుసుకున్నారు వాళ్ళు కూడా మంచితనంగా జీవించినారు చివరికి అర్థసాక్షిలే యేచిపోతారు కానీ ఫస్ట్ దేవుడు అంత ఆయన అర్థసాక్షి అయినడు తర్వాత ఆ పోస్టులు అయినారు ఇప్పుడు మన టైం వస్తుంది కాబట్టి మనం ఇంకెంత స్ట్రాంగ్ గా కావాలి దేవుణంలో నేనైతే అది అనుకున్నా ఎంత సమయం వ్యర్థం చేస్తున్నా ప్రభా నన్ను క్షమించాను ఇక మీదట నేను చేయని ప్రభావం ముందుకు వెళ్ళిపోతా అని మళ్ళీ ఏదో ఒక విధంగా ఆగిపోవల్సి వస్తుంది నేను అట్లుండదు ప్రభా నేను వెలిగించాలా అనేకులు నేను ఆ అందరినీ నేను వెలిగించాల ప్రభా నీ వెలుగు కోసం నేను ప్రకటింపచ్చాలా అని నా ఆలోచన అట్లా స్టార్ట్ చేద్దామని మేము మా ఫ్రెండ్స్ మేము అనుకున్నాము ఇంకా అది దేవుని చిత్తం ఉంటే నడిపించాలి ఎసుకోవ్ అట్లా అంటే ఇది ఎందుకు ఈ వాక్యం చెప్పబడుతుందంటే మనుషులంట మీ సత్క్రియలన్నీ చూచి పరలోక అంటే పరలోక మీ తండ్రి మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి అంటే దేవుని మనము మహిమపరచాలి అనంటే ఫస్ట్ థింగ్ మనము కరెక్ట్ గా వెలిగింపబడాలి కరెక్ట్ ఇప్పుడు నేను బోధిస్తున్నా నేను సరిగ్గా ఉంటేనే కదా చెప్పగలుగుతాను నా క్రియలో ఏవీ సరిగ్గా లేకుండా నేను ఎట్లా స్వాత ప్రకటన చేస్తా అట్లా ఒకసారి కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం తువాత చేస్తామో అప్పుడే మనకు తెలియజేయబడుతుంది మన గుణగణలు మనం ఎట్లా జీవిస్తున్నామో దేవుని యొక్క వాక్యం ఎట్లా మనతో మాట్లాడుతుందో అని తువాత మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మన బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది మనలో ఉన్న ప్రతిది టోటల్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతారు సువాత ప్రకటన చేసినప్పుడే ఎంతసేపు నువ్వు వింటుంటావో అంతసేపు నీ లైఫ్ నువ్వేం చేసినావో నీకు ఏమీ అర్థం కాదు ఎందుకంటే నార్మల్గా విని వెళ్ళిపోతున్నావు అంతే కానీ నువ్వెప్పుడైతే నిలబడి బోధిస్తావో అప్పుడు మనకు తెలుస్తుంది నిజం నేను ప్రకటన చేస్తున్నాను కానీ నా క్రియ ఇట్లా ఉంది కదా అని అప్పుడు నీకు అర్థమవుతావు అప్పుడు జీవితాన్ని నువ్వు సరిదిద్దుకుంటావు నీలో దేవుని యొక్క మంచితనం పెట్టుకుంటే అనేకులకు వెలుగుగా నువ్వు కనిపిస్తావు దేవుని నువ్వు అంటే దేవుని మహిమపరచాలి అంటే పాటల ద్వారా వాక్యల ద్వారా అని మనం అనుకుంటాం నిజమే పాటల ద్వారా దేవుని మహిమపరచచ్చు వాక్యల ద్వారా దేవుని మహిమపరచొచ్చు కానీ మన క్రియ ద్వారా దేవుని ఇంకెక్కువ మహిమపరచాల మనలో ఉన్న ప్రతిదీ చంపేసుకోవాలా దినదినం చనిపోతూనే ఉండాలా ఏచుకృష్ణ మనం బ్రతుకుతూనే ఉండాలా కాబట్టి ఆయన వెలుగు మనకు అట చెప్తుంది ఆ పర్లోక రాజ్యాన్ని వదిలేసుకొని ఎందుకని ఈ లోకం వెలుగు కదా ఏచుప్రభు వెలుగు కదా మన ఆయన ఎందుకు ఇక్కడికి మనల్ని రక్షించుకోవడానికి ఆయన మన ఆయన మనల్ని రక్షించుకోవడానికి వచ్చిన దేవుణ్ణి మనం ఇంకెంత స్థుతించాలా ఇంకెంత ఆరాధించాలా ఇంకా ఎట్లయినా చూత మనము ప్రకటిం చేయాలా ఆ వెలుగుని అట్లా చూపించాల ఎక్కడన్నా వెలుగుని దాచిపెడతారా చెప్పండి ఆ వెలుగుని ఎవరైనా దాచిపెట్టగలుగుతారా ఎవరు దాచిపెట్టలేదు వెలుగుని అందుకే ఆ వెలుగుని వెలిగించుకోవడానికే ఈ లోకా మీదకి వచ్చింది రేచుప్రభు చీకటిలో ఉన్నారు పాపంలో ఉన్నారు అన్నాయంలో ఉన్నారు లొభిచారంలో ఉన్నారు రకరకాల విధములైన ఆ రోగుల చేత పీడింపబడుతున్నారు వీళ్ళందరూ విడుదల పొందడానికే అనే ఆ వెలుగుని ఈ లోకానికి తీసుకొచ్చినాడు యేసు ప్రభు అందుకే ఇంద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ హెత్ అని చెప్పినాడు హెవెన్ ఉంది హెత్ ఉంది కదా దేవుడు అందుకే శేషమైన గుంపును ఏర్పరచుకున్నాడు ఆ శేషమైన గుంపులే కదా అనేకులకు సత్యాన్ని ప్రకటింప అందుకే ఆయన చీకటి ఉన్నాయి ఈ చీకటిలో నుంచి అనేకులు మీరు బయటికి రావాలా ఆయన శిల్వ మరణంలో చూపించారు ఆయన రాకడ త్వరలో ఉందని ఆయన బయలుపరుస్తున్నాయి ఉన్నాడు మనతోటి ఆయన ఎంత ప్రేమించిన మనల్ని ఎంత సమయం ఇస్తున్నాడో మార్చుకోవడానికి ఎందుకంటే ఆయన వెలిగించే దేవుడు కాబట్టి అందుకే వాక్యం చెప్తుంది యోహన్ చోట ఎయిత్ చాప్టర్ ట్వెల్త్ వచ్చినంలా ఆయన లైట్ ఆయనని వెలుగు అందుకే మరలా నేను మీతో చెప్తు మరల మరల ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగునని వారితో చెప్పాను ఇంకా మీదట మనం ఏసు ప్రభుని ధరించుకున్న అయితే ఇంకా చీకటి పనులు మనం చెయ్యం ఆ చీకటి నుంచి బయటికి రావడానికే దేవుడు ఒక్కసారి చెప్తున్నాడు మీరు మీదట నన్ను వెంబడించినాక ఇంకా చీకటి పనులు మీరు చేయొద్దు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని అంత గొప్ప దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారు మన జీవితాలు సరిదిద్దుకోవడానికి యోహన్ చర్త థర్డ్ చాప్టర్ నైన్టీన్త్ వచ్చినాం చూడండి ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రము అంత ధ్యానించిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా పరిశ్రయలు వాళ్ళ విషయంలో మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు అన్ని కూడా చీకట్లోనే ఉంటున్నారు మరి ఇక్కడ చూడండి థర్డ్ చాప్టర్ నైన్టీన్త్ వచ్చిన ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చను కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగు ప్రేమింపక చీకటినే ప్రేమించి చూడండి ఇప్పుడు ఈ పరిశ్రయులు అనే వాళ్ళు ఇక్కడున్నారు కదా రెండు గుంపులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా తీర్మానం చేసుకున్నారు ఇంకా వాళ్ళు ఎట్లా వాళ్ళు కాబట్టి వెలుగు లోకంలోకి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగునకు ప్రేమింపక చీకటిని ప్రేమించినారు అంటే ఇంకా వీళ్ళు చీకటిని ప్రేమించుకుంటే వెళ్ళిపోయినారు ఎట్లా అంటే ఇందక మనం చూసుకోం కదా వెలుగు ఉంది కానీ వాళ్ళలో క్రియ అంత చీకటితనమే ఎందుకంటే వాళ్ళు చీకటిని ప్రేమించినారు వాళ్ళు ఎట్లయిపోయినారంటే ఏ ఎక్కడ పోయి తో ప్రకటన చేయాలా అన్నిలాగే అయిపోయినారు తినాలా అక్కడే పడుకోవాలి అక్కడే చేసుకోవాలా అంటే సుఖము సంతోషము అలాంటి ఇలాగా చూజ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చీకటిని ప్రేమించినవారు అందుకే వీళ్ళు తీర్పులో ఉంటారు అందుకే ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోకి వచ్చను కానీ తమ క్రియలు చెడవైనందున మనుషులు వెలుగునుకు ప్రేమింపక చీకటినే ప్రేమించేది దుష్కార్యములు చేయవారు ప్రతి వాడు ద్వేషించును తన క్రియ దుష్క్రియలను కనపడినట్లుగా చూడండి అంటే ఈ స్టార్టింగ్ ఈ రెండు గుంపులు ఇంకా అంతే వాళ్ళు ఆ ప్రేమించింది అన్నిటినీ చూసుకుంటే ఇప్పుడు ఈ టైంలో జరుగుతుంది అదే అన్యాయము అపవిత్రత ఇవే రన్ అవుతున్నాయి లోకంలో ఇక్కడ చూసినా ఈ రెండు గుంపులు ఈ నీతి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు మార్చుకోవడానికి సరిదిద్దుకోవడానికి అందుకే ఆయన చెప్తున్నాడు నా వెలుగుని మీరు ఎప్పుడైతే ధరించుకుంటారో ఇక మీదట మీ చీకటి పనులు మి చేయొద్దు మంచితనంగా మీరు నడుచుకోవాలా అని ఆయన సెలవుస్తున్నారు యేసు ప్రభు యన్స్ ట్వెల్త్ చాప్టర్ యోహన్ ట్వెల్త్ చాప్టర్ చూడండి ఒకసారి ట్వెల్త్ చాప్టర్ లో థర్టీ సిక్స్ ఇక్కడ చూడండి అందుకు ఏసు ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మల్ని కమ్ముకొనినట్లుగా మీరు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడవక నడుచువాడు తను ఎక్కడికి పోచునోడు ఎరగాడు చూడండి వీళ్ళు ఈ గొప్ప జీర్ణం ఎట్లున్నారంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి ఈ వాక్యము అంటే కొంతకాలం వాళ్ళలో వెలుగు ఉంది ఆ వెలుగుని కంప్లీట్ గా బ్రైట్నెస్ చేసుకోవాలి ఇంకా వాళ్ళ లైఫ్ ని వాళ్ళంతా బ్రైట్నెస్ గా కావాల్సింది కానీ ఇక్కడ కొంతకాలము సమయం ఉంది కదా అంటే ఏసూ ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉన్నది చీకటి అంటే చీకటి నుంచి ఇంకా మీకు కంప్లీట్నెస్ బయటికి రమ్మని ఆయన చలివిస్తున్నాడు ఇంకా ఆయన చెప్తున్నాడు ఇంకా అవకాశం ఉంది ఆ చీకటి నుంచి మీరు బయటికి రావడానికి నేను మీకు సమయం ఇస్తున్నాను మీరు మార్మల్సి పొంది ఏసు ప్రభు యొక్క అంటే కంప్లీట్ గా బ్రైట్నెస్ కి అంటే కంప్లీట్ గా వెలుగులోకి రావాల్సిందే అని ఆయన సెలవిస్తున్నాడు ఏసు ప్రభు అది ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ చత్తని గ్రహించిన ఆ చివరికి రాజ్యంలో ఉండగలుగుతారు పర్లుక రాజ్యంలో కదా ఇక్కడి మిమ్మల్ని కమ్ము కొనుక్కుంటున్నట్లు మీరు వెలుగు ఉండగానే నడవుడి అంటే వెలుగు ఉన్నప్పుడే మీరు నడుచుకోండి మీలో అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే అటు పరిగెత్తుంటారు అప్పుడు వాళ్ళకు ఎట్లా అంటే దేవుడు శిక్ష వాళ్ళని అనే వైపు నడిపించుకుంటారు కాబట్టి అప్పుడు చివరికి ఒక టైం అనేది వాళ్ళకు వస్తుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు గ్రహిస్తారు ఇది సత్యము ఇంతకాలం అబద్ధంలో ఉన్నాము ఇంతకాలం మేము చీకట్లో ఉన్నాము ఇక మీదట మేము చీకట్లో ఉండదు ఇంకా దేవుని యొక్క సత్యంలోకి రావాలని ఎప్పుడైతే వాళ్ళు తీర్మానం చేసుకుని సత్యాన్ని గ్రహించుకొని ముందుకొస్తారో అప్పుడు వాళ్ళు అత్వసాక్షులు అయ్యే సమయం ఉంటది అలాగనే ఆయన అందుకే అంటున్నారు ఒకవేళ చీకట్లో ఉన్న వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారో వాళ్ళకే తెలియదారి వాళ్ళు ఎటు పోతున్నారో వాళ్ళకే ఈ వాక్యం సెలిస్తుంది సో మనం చూడాల్సింది ఏంటంటే మీరు వెలుగుని మీరు వెలుగు సంబంధులు మీరు వెలుగుగానే వెలుగు నుండి విశ్వాసం వారితో చె మనము ఎప్పుడు దేవుని ఆయన వెలుగు కోసం మనము ఆలోచన చేసిన వరము ఆయన మంచితనం కోసం మనం ఆలోచన చేసిన వరం ఆయన మంచితనాన్ని ఆయన గుణగణాలని ఆ యేసు ప్రభు చేసినట్లు ప్రతిదీ ఎట్లయితే ఈ పన్నెండు మంది చేసినారో ఆ ట్వెల్వ్ మెంబర్స్ డిసైబుల్స్ దేవుని వెంబడించి ఎట్లా అయితే వాళ్ళు కూడా సాధారణంగా మనలాగానే ఆలోచన చేసి మనలాగానే నడుచుకున్నారు చేశారు కానీ వాళ్ళు శరీర క్రియలన్నీ నశింప చేసుకున్నారు నశింప చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వెలుగు సంబంధంగా మార్చబడినారు వాళ్ళంతా అంటే పైన వాటిని వాళ్ళు వెతుకుతూనే ఉన్నారనమాట ఇప్పుడు ఏజ్ ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిపోయినాక దేవుని యొక్క పరిశుద్ధత్వం వాళ్ళలో పొందుకున్నాక ఇవన్నీ క్రియలు వాళ్ళలో స్టార్ట్ అయినాయి సో ఈ రోజు దేవుడు కూడా మనకు అంతే మనం కూడా వెలుగు సంబంధం ఎందుకంటే ఆయన్ని మనం ఏర్పరచుకున్నాడు ఎందుకు అనే అనేకులకు దేవుని యొక్క ప్రకటన చేయడానికి ఆయన ఎందుకంటే మనం వెలిగింపబడాలా అనేకులను వెలిగించాలంటే సో మన క్రియగా అన్ని కూడా ఎట్లుండాలా వెలుగుతోటే ఉండాల ప్రతిదీ వెలుగు కలిగే ఉండాల మనలో సో అట్లా మనం వెలుగు సంబంధము కలిగి ఉండాల పైన వాటిని వెతికితేనే ఇవన్నీ సరైన మార్గం దేవుడు మనకు చూపిస్తాం ఎందుకంటే ఆ వెలుగే కదా ఆయన మనకి ఇచ్చింది అని లోకం మీదకి వచ్చింది ఆ వెలుగును ప్రకటింపజేసుకున్నాక ఆ వెలుగును దాచిపెట్టడానికి రాలేదు యేచుప్రభు ఆయన ఏం చేసి ఆయన వెలుగు కాబట్టి ఆ వెలుగును చూపించింది ఈ లోకం మీద ఆయన సేవ జీవితంలో కూడా యేసుప్రభు సువాత ప్రకటన చేసేటప్పుడు కూడా ఆయన దేవునిలాగా కూడా చూపించినాడు ఒక రోలు తండ్రి లాగా చూపించండు కుమారుడు లాగా చూపించండు యాజ్ ఎ కామన్ పర్సన్ లాగా కూడా చూపించినాడు కానీ అది గ్రహించిన వాళ్ళకే అర్థమవుతుంది వార్తలు చదివినప్పుడు సో అట్లని ఆయన వెలుగుని ఎట్లయితే ఈ లోకానికి చూపించినడు ఏసు ప్రభు ఈ లోకాన్ని ఆయన బిడ్డలాగా ఎట్లా ఆయన మార్చుకున్నాడు ఒక్కొక్కరిని అందుకే లాస్ట్ శేషమైన గుంపు అని ఏర్పరచుకున్నాడు సో ఆ లోకంలో ఉన్న ప్రతిది మనము దూరం చేసుకోవాలా వాటి నుంచి మనం అవాయిడ్ కావాలంటే ఆయన్ని చెప్పిన మాటలు ఆయన ఏ వాళ్ళు చెప్పినాడు కదా ప్రతి వాక్యాలు ఆ వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకొని మన హృదయాన్ని సరిదిద్దుకొని ఆయనే బలువలో ఉండేలాగా మనం నడుచుకోవాలి ఎందుకంటే ఇంకా చివడైతే ఇంకా టైం అనేది లేదు కాబట్టి ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు మారుమర్చి పొందడానికి సో మనం పైన వాటినే వెతకాల వాటిని అనుసరించి నడుచుకోవాలి ఎందుకంటే విశ్వాసం అనేది మనలో ఉండాలా స్థిరంగా నాటుకోవాలి విశ్వాసము ఎంత కాలం అని ఈ ఆ ఎట్లా అంటే ఒక్కటేసారి మనము వెలిగింపబడలేము మనం నలుగుతా నలుగుతా ఉంటుంటే మనము వెలిగింపబడలేము ఎట్లా ఒక విత్తనం మనము భూమిలో పాత దానికి నీళ్లు పోస్తూ పోస్తూ పోస్తూ పోస్తూ ఉంటేనే కొంత రోజులైనాక పగులుతుంది అది ఎప్పుడైతే దానిలో మూలిక రావడం స్టార్ట్ అవుతుంది మన జీవితాల కూడా అంతే సో మనకు దేవుని యొక్క వాక్యలు చెప్తూ చెప్తూ చెప్తూ ఉంటే అది విని విని విని విశ్వాసం కలిగి దేవుని మనం వెంబడిస్తుంది ఆయన రుచిని చూసి మనం వెంబడించిన సో ఆయన రుచి మనం చూస్తాము మన దగ్గరనే పెట్టుకోవద్దు ఆ రుచి అనేకులకు మనం ప్రకటింపచాలి అందుకే మన జీవితంలో ఉన్న ప్రతి సాక్షి మనం పంచుకుంటుంటాం ఎందుకంటే మా బాబుకి కూడా మన త్రీ ఫోర్ డేస్ నుంచి ఫీవర్ ఉంది అని దేవునిలో ప్రాధ్యలో పెట్టమని చెప్పి నేను మీరందరూ ప్రార్థన చేసినాడు డే ఉంటాయి వల్ల మా బాబుకు స్వస్థత కలిగింది అలీలియా మా బాబు ఈ ఈ రోజు ఎగ్జామ్ రావడానికి వెళ్ళినారు అంటే చాలా బాధలు పడ్డాడు మా బాబుకు నైట్ అంతా నేను వాటర్ పెట్టి దూడిచ్చిన మొత్తము వన్ ఆర్ ఉంది ఆయనకి అంత ఫీవర్ అంత నైట్ టైంలో అసలు పడుకుంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంకా నేను నైట్ తడి బట్టబెట్టి ఆయనకి తుడవడము చాలా వే చాలా ఓవర్ హీట్ అయిపోయిన బాబు తుడుస్తున్నాము చలిబడుతున్నట్టుడు మళ్ళీ మమ్మీ నాకు తుడుబవ్వా నాకు ఎట్లనో అవుతున్నాను అంటున్నాడు తట్టుకోలేక ఆయన పడుకోక మా నన్ను కూడా పడుకునియలే సో ఆ టైంలో నేను మా బాబుకి ఆ చలి నీళ్ళు చేసి ప్రేరణలు పెట్టి ఆ మార్నింగ్ కూడా ఆ ఎఫెక్ట్ ఉంది అది మెల్ల మెల్లగా వెళ్ళిపోయింది అనేది ఇంకా దేవుండే వాళ్ళైతే మంచి చెప్పినా మా బాబు ఈ రోజు స్కూల్కి పంపిణా నేను ఎగ్జామ్ రావడానికి సో అంటే దేవుడు ఎట్లా అంటే నేను అనుకున్నా బాబు విషయంలో ఎప్పుడు ఎగ్జామ్ మూమెంట్ అనేది సిక్ అవుతాడు సిక్ అవుతాడు అని ప్రతిసారి స్కూల్ వేసినా ఎగ్జామ్స్ ఒక వన్ వీక్ బిఫోర్ ఎగ్జామ్స్ ఉన్నాయనగానే సిక్ అవుతాడు మా బాబు అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తూనే ఉంటా కానీ ఏం లాభము ఏం లేదు ప్రార్థన చేస్తా మా బాబుకు ఎట్లా అంటే ప్రార్థన చేస్తే కూడా ఫోన్ చేయమంటాడు చిన్న చక్రానికి ఫోన్ చేయ మమ్మీ అని ఆయనకి ఎట్లే అంటే గాబర్ గాబర్ అయిపోయి ప్రార్థన చేయించుకుంటుంటాడు మా బాబు సరే చేస్తున్నాను కానీ ఇంకా తెలియాలి మా బాబుకు దేవుని కోసం అని నేను అనుకుంటాను కానీ ప్రార్థన చేసి ప్రేరలు రుద్దినా ఇంకా మీరంతా ప్రార్థన చేయడం వల్ల కూడా మా బాబుకు స్వాస్థత దేవుడు ఇచ్చినాడు అనలియ ఎందుకంటే ఈ సాక్ష ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇచ్చిన సాక్ష్యం మీద వేర్చుకోవడము చాలా అసలు ఆ క్రిటికల్ సిచ్యువేషన్ లో అసలు ఎవ్వరు కూడా మాట్లాడలేరు చేయలేరు ఎందుకంటే నైట్ అంతా దాహం దాహం మమ్మీ అంటున్నాడు అంత ఫీవర్ లో వాటర్ దాగుతున్నాడు మొత్తము అసలు ఎట్లను ఆయన ఉంటాడా లేదా పరిస్థితి అంత కొట్టుకుంటున్నాడు ఆ వేడికి కట్టుకోలేక అందుకే దేవుడు ఆయన చేసిన కార్యం ఇది మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్దాం అని అనుకున్నాగానే వెళ్ళలే ఆ రోజు రాత్రి అతడికే దేవుడు ట్రీట్మెంట్ చేసేసా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తము క్యూర్ అయిపోయింది మా బాబు దేవుండే వల్ల మంచి అనడు దేవునికి మాకు లాస్ట్ ఒకటి ఇందులోనే యోహన్స్ వార్త చాప్టర్ ఫార్టీ సిక్స్ చూడండి నన్ను చూచుతున్న వాడు నన్ను పంపిన వాణ్ణిని చూచుతున్నాడు నాయందు విశ్వాసం ముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను చూడండి ఇక్కడ కరెక్ట్ పాయింట్ దేవుడు చెప్తున్నాడు ఇంతకు ముందుకేమో మనము ఆయన యొక్క వెలుగు కోసం తెలుసుకున్నాము తర్వాత ఇక్కడ విశ్వాసం కోసం మాట్లాడబడుతుంది నాయందు విశ్వసించిన వాడు అంటే తన తండ్రి ఎందు విశ్వసించిన వాడు ఆ టైంలో ఆ డిసైపుల్స్ తోటి ఆయన మాట్లాడిన విషయం ఏమో అట్లా చెప్పినాడు అంటే నన్ను చూచేవాడు పంపినవాణి అంటే ఎవరు పంపినారు లోకం మీదకి అక్కడ ఆ టైంలో వాళ్ళ వాళ్ళ ఆలోచన చేసింది తన తండ్రి పంపి పంపినడు ఈ లోకం మీదకి అని వాళ్ళు అనుకుంటున్నారు డిసైపుల్స్ సో ఇప్పుడు మన కడికి వచ్చేసరికి తండ్రి కుమారు పరిశుద్ధాత్మనే కానీ మనము ఒకటే దేవుడు నమ్ముతాము మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏసు ఆయననే మన దేవుడ దేవుడని మనం విశ్వసిస్తాం మనం నమ్ముతాము కాబట్టి ఆయనే అందు విశ్వసించిన వాడంటే ప్రతి వాడి అంటే చీకటిలో ఉండకుండా ఇంకా ఎప్పటికీ వెలుగులో ఉండడానికే ఈ లోకం మీద కనుక అని ఇంకా చెప్పబడుతుంది నేను ఈ లోకంలో ఈ లోకమునకు వెలుగుగా వచ్చి అంటే విశ్వాసం ద్వారా నాయందు విశ్వసించిన వాడు మరి దేవుని అందు ఎంతమంది అయితే మనం విశ్వసిస్తామో చివరికి ఎప్పటికీ మనం వెలుగుతూనే ఉంటామో ఇంకా ఈ లోకంని వెలుగుగా వచ్చి ఉన్నాను అంటే ఈ లోకంలోకే ఆయన వెలుగుగా వచ్చిన్నాడు ఇంకా వెలుగు మనలో ఇంకా మనం పోతామా పోలేము అంటే ఈ లోకంలో ఆ ఈ లోకరీతిగా నడుచుకున్నంతసేపు కళ్ళకు మనకి ఏది కనిపించదు ఎప్పుడైతే మనము ఆత్మగా ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తామో ఆలోచనలు జ్ఞానం ఆయన నుంచి వచ్చింది కాబట్టి ప్రతిదీ ఆయన నుంచి వచ్చింది ఆయన అందు భయం కలిగిన జీవితం మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం ఆత్మ వైపు చూస్తామో ఆయన వెలుగుని ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాము అందుకే ఈ లోకంలో వెలుగు ఇవ్వడానికి ఆయన వచ్చినాడు తోసివేయడానికి చీకటి నుంచి విడుదల పొందడానికి ఆయన ఈ లోకం వచ్చిండు మెయిన్ థింగ్ ఏంటంటే బాగా విశ్వాసం విశ్వసించాల ఏసుప్రభు ఉన్నాడని అని జీవం గల మరి ఆ జీవం గల దేవుడు ఆయన వెలిగించే దేవుడు ఇంత మంది ఏసుప్రభుని నమ్మినడు మనం చూసుకుందాము ఇప్పుడు బైబిల్లో సిక్స్టీ బుక్స్ ఉన్నాయని మనకు తెలుసు అంత అంటే ఈ బైబిల్లో రా ఎంతమంది అయితే అయితే ఉన్నాయో వాళ్ళందరూ యేసుప్రభుని వెంబడించిన వారే ఒక్కొక్క ఎట్లా ఉన్నాయో కూడా ఈ బైబుల్ చదివితేనే మనకు అర్థమవుతుంది సో వాళ్ళంతా యేసు ప్రభు ఎట్లా వెంబడించినారు ఆ టైంలో యేసు ప్రభు యొక్క స్వరం విని తక్కువ పని చేసేసారు ఈ టైంలో ఎంత పిలిచినా పలకలేక పరిస్థితిలో ఉన్నారు అంటే ఆయన వెలుగుని చూస్తున్నారు కానీ దగ్గరికి పోలేకపోతున్నారు ఆ వెలుగు దగ్గరికి పోలేకపోతున్నారు ఎందుకంటే చీకటి ఉంది కాబట్టి చీకటి అనేది ఆటంక పరుస్తుంది అక్కడ అందుకే ఆ చీకటి నుంచి మనం బయటికి రావడానికి ఆ వెలుగుని అనేకులకు మనం ప్రకటన చేయాలంటే ఫస్ట్ మనం వెలుగుగా మార్చబడాలా మనం వెలుగుగా తయారు కావాలా అందుకే దేవుని అడుగుతాం దేవ వెలుగులో మమ్మల్ని నడిపించు ఆయన పరిశుద్ధతలు మనం జీవించాలి ఆయన పరిశుద్ధతలు మనం ధరించుకొని ఆయనే గుణగణలు కలిగి మనం నడుచుకోవాలంటే అది చాలా కష్టం అని మనం అనుకుంటాం కానీ ఆత్మ ఆలోచన చేస్తే అది ఈజీయే అనే సునంగా ఎంత ఈజీగా చెప్పేసాడు దేవుడు అంటే అంత క్లియర్ గా నడిపించేసాడు ఆయన ఒక్కసారి మనం అడగేసి ఆయన వైపు చూసినాం అంటే కదా ఒక స్టెప్ ఎక్కినాం రెండో స్టెప్ ఎక్కినాం మూడో స్టెప్ ఎక్కలేమా అట్లనే అన్ని స్టెప్స్ మనం ఎక్కుకుంటా పోతుండేలా సమస్యలు వస్తేనే ఆయనను మనము ఇంకా ఎక్కువ ఎదుగుతూ ఉంటాం అందుకే ఆ విశ్వాసం అనేది దేవుడు పెట్టినాడు చూసి నమ్మిన వారి కంటే చూడండి నమ్మిన వారు ధన్యుడు దేవుడు ఎందుకు అన్నాడు అందుకే అన్నాడు ఆ టైంలో వాళ్ళు ఏసుప్రభుని చూస్తున్నారు కానీ ఆ ఎక్కువ గ్రహించలేకపోయినారు కానీ ఏది ప్రభుత్వ చనిపోయిన పరిశుధత్వం వాళ్ళలో పెట్టినా అప్పుడు వాళ్ళకు గ్రహింప అనేది వచ్చింది అప్పుడు ఆ శిష్యులు దేవుని వెంబడించడము ఈ లోకానికి స్వాత ప్రకటన చేయడము దేశానికి వెళ్ళి స్వాత చేయడం ఆయన వెలుగు కోసం అనేకలకు ప్రకటింప చేయడము వాళ్ళు పిల్లర్ లాగా ఒక స్తంభాల లాగా శేషంగా మిగిలిపోవడము వాళ్ళు చెప్పడం ద్వారా సత్యం ఈ రోజు మనం వరకు వచ్చింది సో ఈ రోజు మనం విశ్వసిస్తున్నాము అంటే మనము జస్ట్ దేవుని యొక్క వాక్యం విని దాన్ని చదివి మనం నమ్ముతున్నాం కాబట్టి దేవుడు మనకు ధన్యత ఇచ్చినాడు ఆ ధన్యత ఎందుకు ఇచ్చినాడు కేవలం వెలుగుని మనం ధరించుకున్నాం కాబట్టి ఆ ధన్యత మనకు వచ్చింది ఒకవేళ ఆ వెలుగు మనం ధరించుకోకపోయి ఉండటంటే ఆ ధన్యత మనకు రాకపోతుండే ఇంకా చీకట్లను కొట్టిమటలు కానీ ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఆయన మనల్ని ప్రేమించినడు మన కొరకైనా రానై ఉన్న దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా ఆయన చనిపోయినడు తిరిగి మళ్ళా మన దగ్గరికి వస్తున్నాడు అంటే ఎంత ప్రేమిస్తున్నా ఎదురు చూస్తున్నారు నా బిడ్డలు నేను తొందరగా నేను పోయి నా బిడ్డల్ని నేను చూసుకోవాలని నా బిడ్డలని దగ్గర నేను పోవాలని అనేక ఎంతో ఆశ ఉంది కానీ ఇక్కడ నిర్లక్ష్యం ఏమైపోతుందంటే పాపం మీద పాపం ఎక్కువైపోతుంది ఆ పవిత్రతలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి ఇంకా ఆయన ఉగ్రతకి చోటిస్తున్నారు జనము ఆ ఉగ్రతలు ఆయన కృపలో ఉండడానికి మన ప్రయాసం వెళ్ళా అనే సని అనేకులకు ప్రకటించాలి కదా నీతిని రాజ్యాన్ని మనం మొదట వెతకాల అట్లా అట్లనే మనం ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతుకుతామో ఆయన వెలుగు కోసం అనేకులకు ప్రకటించేస్తామో ఎప్పుడైతే పనున్న వాటిని వెతుకుతామో అప్పుడే ఆయనలో మనము విశ్వాసంగా ఉండగలుగుతాము చివరికి ఆయన రాక పర్యంతం వరకు విశ్వాసంలో మనం స్థిరమైన మంచి కలిగి ఉండాలి కదా ఆయన వెలుగుగా ఉండండి విశ్వాసం పరుషం కలుగుమన్నడు రోషం ప్రతి పనులు ఏదైనా గానీ ప్రేమతో చేయమని కార్యాలన్నీ కానీ చివ్వ డిసెస్ లో ఏమైపోతుందంటే ద్వేషము ఈ చేపగలి ఇవన్నీ ఎక్కువైపోతుంది మనుషులకి ఎందుకంటే ఆయన అన్నారు కదా చివరికి ఆయన వచ్చేసరికి విశ్వాసం కనుగొందు సో ఆ విశ్వాసాన్ని కనుగొనాలంటే మనమే ఆయన ఆయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలి ఆయన వెలుగుని మనం వెంబడించి నడుచుకోవాలి అప్పుడే మనం విశ్వాసంలో ఉండగలుగుతాం లేకపోతే ఇంకా వెనక స్టెప్పు వేయకుండా ముందుకే చూసుకోవాలి వెనుక పడిపోవద్దు ముందుకే వెళ్ళిపోవాలని దేవుడు ఈ వాక్యం చదివిస్తున్నాడు కాబట్టి ఆయన వెలుగు ఈ లోకానికి వెలిగించినాడు కాబట్టి ఈ లోకాన్ని మనము వెలిగించాల ఆయన ఇప్పుడు ఎట్లంటే మనలో ఆయన మనలో ఉండాని డైరెక్ట్ ఆయన రాడు కాబట్టి ఆయన మనలో ఉండి మన ద్వారా అన్నికులను వెలిగిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడండి అంత గొప్ప దేవుని కోసం మనం అనేకులకు మనం ప్రకటింపచేయాలి అనే కోసం ప్రతిదీ మనం త్యాగం చేసుకోవాల్సింది మరి అందుకే ఆ వెలుగు ఈ లోకంలో ఎట్లయితే దేవుడు ఆ వెలుగుని అనేకులకు చూపించినడో అట్లా మనం కూడా ఆ యొక్క వెలుగుని అనేకులకు చూపించాలి మరి దేవుడు చిన్న వాక్యం దించుగాకమ్ మేము ప్రాధాన్యం చేసుకుందన్నమాట ఉపశుద్ధ్ర ప్రేమాల దేవ కృపగలండి దేవా ఈ సుప్రభానికి లెక్కలేని వంధనలు కృతజ్ఞత స్తోడి పరిశుద్ర సర్వశక్తి మంత్రుడు ప్రభానికి వందనాలు తండ్రి జీవం గల దేవానికి వందనాలు తండీ దేవాయసు ప్రభా మీ యొక్క వెలుగు కోసం ప్రభా నువ్వు ఆ లోకం ప్రభా పరలోక రాజ్యాన్ని వదిలేసుకొని ఈ లోకం మీదకి వచ్చినావు మా కొరకు దేవాయసు ప్రభా మా అందరినీ నువ్వు వెలుగించినవు కాబట్టి ఆ వెలుగుని మేము చూసి ఉండడం కాదు ప్రభా ఆ వెలుగుని మేము ధరింపజ్ చేసుకోవాలా మా గుణగణాలు కూడా వెలుగులాగా మార్చుకోవాలా ప్రభా మేము కాబట్టి ప్రభా మీరు మాలో ఉండని మాకు నడిపించండి మాకు సహాయం చేయండి ప్రభువా దేవాయ్ ప్రభ మేము కూడా ప్రభా నీ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభా నీ ఎదుట ఉన్నప్పుడు మేము నిలబడాలంటే ప్రభా మాకు శక్తి అవసరం ప్రభా శక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం మేము ఒక మంచి దాసులు ఒక మంచి దాసు మేము ఉండాలి అని అంటే మరి నీ యొక్క శక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం దివన్ యొక్క పరిశుద్ధాత్మ్య తమకు నడిపింపు ఇవ్వండి ఎవ్రీడే దివా మేము ఎక్కడ పడిపోదు అండి స్థిరమైన మంచు మాకు ఇవ్వండి స్టాండర్డ్ గా మేము ఉండాలి ఎక్కడ మేము తొలగిపోదు ప్రభా రైటే కానీ లెఫ్టే కానీ నీ వైపు మేము చూస్తున్నాం నీ వైపు మమ్మల్ని నడిపించు ప్రభా దేవన్ ఎంత ప్రేమిస్తున్నావు ప్రభా మమ్మల్ని రక్షించుకున్నాము దాన్ని నీకు వందనాలి ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవా ప్రభా విశ్వాసంలో మేము మంచులంచే ఎదగాల ప్రభా ఎక్కడ మేము పడిపోద్దు తండీ వాడు చూడు ఎన్నో విధంగా గాలి వేస్తుంది ప్రభా ఆ గాలి మేము ఆడద్దు ఈవెన్ మేము కళలు కూడా ప్రభా ప్రతి దూరాత్మను మేము గద్దించాలా ప్రతి దూరాత్మలను మేము బంధించాలా ప్రభా ఎందుకంటే ప్రభా వాటిపైన ప్రభా వాటిని తొక్కడానికి ప్రభా మీరు అధికారం ఇచ్చారు కానీ ప్రభా నీ శక్తి లేకుండా మేమేం చేయలేం ప్రభా కాబట్టి నీ శక్తి కూడా మాకు ఇవ్వండి ప్రభా వాటిని తొక్కడానికి ప్రభా కాబట్టి ప్రభ వాటికి మేము ఛాన్స్ ఇవ్వద్దు ప్రభావ ప్రతిదీ మా తలంపులు మా సమస్తము అన్ని నీకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం ప్రభా నీవు మాలో ఉండే నడిపించమని ప్రార్థడం తండీ దివానీ స్తోత్రం నీకు ఇవ్వనాలి తండీ దేవాని జీవమైన వెలుగు మేము అనేకల వరకు మేము ప్రకటించాలి తండ్రి ఎన్ని ఆత్మలు ప్రభా నశించని ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి వీలేదు ప్రభా ప్రతి ఆత్మ కోసం మేము భారంగా ప్రార్థించాలి ప్రభా ఇక మీద నుంచి ప్రభావ దేవాయ ప్రభ మాకు సహాయం చేయండి ప్రభా దీవరాత్రుల నీ సన్నిధిలో ఉండాలా మేము అంటూరం కానీ ప్రభా చేయలేకపోతున్న ప్రభా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయచప్రభ ఇక మీదట చేయడానికి మేము ప్రయత్నిస్తాం ప్రభా మాకు ముందుకు నడిపించుకునే మీ సన్నిధిలో వేడుకూర్చడం ప్రభావా నీకే స్థూతం నీకేవనాలి తండ్రి దేవాయచు ప్రభ హాస్పిటళ్లలో చూసుకుంటే రకరకాల విధములైన రోగం లేచితేప ప్రభా ఎంతో మంది పీడింపబడుతున్నారు తండ్రి వారిని అందరినీ ఒక గ్రూప్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రభా వారిని అందరినీ తాకిమ్ ముట్టి స్వస్థపరచుమని ప్రార్థించడం మార్చి వెండి ప్రభ దేవ వాళ్ళ కూడా జ్ఞానం ఇవ్వండి ప్రభా వాళ్ళని కూడా మీరు రక్షించుకోండి తండ్రి వాళ్ళు కూడా రక్షించుకోవడానికి వెళ్ళదు ప్రభా వారిని దేవ మా దేశాన్ని కాపాడండి మా దేశం తిట్టి ప్రభా నీ రక్షణ కవచం వేసి పెట్టండి దేవా అనేకులకు ప్రభా నీ యొక్క కృపలో నడిపించమని ప్రార్థిష్టం తండ్రి దేవా ప్రభా రకరకాల పనులలో ప్రభ ఎంతో మంది అలసిపోతున్నారు దేవా ఈ లోక పనులు అలసిపోవడానికి కాదు ప్రభా దేవా నీ పనులు మేము విజయంగా ఉండాలా ప్రభా ఈ లోక పనులు ఎప్పుడైనా రొటీన్ గా అవుతున్నాయి ప్రభా కాబట్టి ప్రభా మేము అందులో పడిపోదు తండ్రి దేవ నీకు ఒక టైం పెట్టుకోవాలని నీ ఆ టైం ప్రకారంగా నీ సాయంత్రం మేము కూర్చోవాలి ప్రభా ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము మీకు ప్రభా కాబట్టి ప్రభా మీరు ఎట్లా మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రభా ఫస్ట్ ఫ్రూట్ గా ప్రభా మీరు మమ్మల్ని నేర్పరచుకున్న ప్రభా అదే రీతిగా ప్రభా మేము కూడా ప్రభా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వాలండి అదంతతనే ప్రభా అన్నిటికీ ప్రభా కాబట్టి ప్రభా మీరు మాలో నడిపించండి దేవా మా తలెంపులు మా సమస్తము అన్నిటినీ తీసువెండి ప్రభా దేవ నీ తలంపులకు మేము చోటు ఇచ్చి నడుచుకుంటే ప్రభా నీ తలుపులు వంటివి మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం తండీ దేవ నీకే స్తోత్రం నీకు ఉన్నతండి దేవ ముఖ్యంగా ప్రభా నీ అందు భాయభక్తి కలిగే జీవితం మా కన్నుగించండి మేము పైన ఉన్న మేము వెతకాలా విశ్వాసం మేము మంచి అంచనా ప్రభా నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా మేము రక్షణ మేము పోగొట్టుకోకుండా మేము జాగ్రత్తగా కాపాడుకునేలాగా సహాయపడమని ప్రార్థిష్టండి దేవాయత్స ప్రభా వచ్చిన ప్రతి శోధన కళలు అందరికీ ప్రభా గించుకొట్ట ప్రభా ప్రతి వారికి కూడా ప్రభా నీ యొక్క వర యొక్క దర్శనార్చితం నువ్వు మాట్లాడు ప్రభా దివా ఇంకా నీ మాకు బాధపరచండి అనేకులకు మేము బోధించడానికి ప్రభా దివా మరి మీద మాకు తోడని నడిపించండి ప్రభా మరి నీ రాకడే ఎంతో తోడలో ఉంది కాబట్టి ప్రభా మేము అందరం సిద్ధపడాలి అనేకులకు సిద్ధపరచాలి మరి నీ యొక్క రాకడికి ప్రభా మా అందరిని సిద్ధపరచుకోమని ఏచు కృష్ణ నామంలో komen sister thank you sister praise the lord mana prabhu yesu christa krupa samadhanam redippu manandarki sadakalam thodaiyandagaa amen amen amen praise the lord komen praise the lord akka praise the lord anna yeshala praise the lord sister amen.